స దేవుని వాక్యం ధ్యానించిన ముందు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి మందిరానికే స్థుతులు స్తోత్రమైన అబ్రహాం సాకి నా తండ్రి నా దేవానికి స్తోత్రమైన ఏసుక్రీ స్థానంలో ప్రభావ మీ వాక్యం మీద ధ్యానిస్తుందిగా ప్రభావ మీకు పరిశుధాత్మని మాకు దయచేయనైనా వాక్యంలో సత్యం మీకు గ్రహించాలన్నా ఆత్మ నేతలు ఇప్పని ప్రభావ వాక్యంలో మీరు మాత్రం మాట్లాడండి ప్రతిరోజు మీకు తాతండిస్తూ ప్రభా ఇవే గొప్ప కార్యం జరిగించి పరిశుధాత్మ కార్యం బలంగా జరిగించినయన అది నామాన్ని మనవి येसु क्रिस्तवन प्रश्न आम हललू मत మత పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చింది ఇరవై ఎనిమిదో వచ్చింది రండి చాలలుయ్య హలలుయ్య ఏసు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రయాస పడి భారం మోసుకొంచుకున్న సమస్త జనులారా అన్నాడు హలలుయ్య చూడండి ప్రయాసపడే భారం అంటే ఈ లోకంలో మనుషులు దేనికోసమే ప్రయాసపడుతున్నారు ఎంతగానో ప్రయాస పడుతున్నారంట వాళ్ళ భారాన్ని మోసుకుంటున్నారంట అలలుయ్య అంటే ఎందుకు అది ఏంది ఆ భారం అన్నప్పుడు ఆ భారము మనుషులకు విశ్రాంతి కలుగు చేస్తలేదంట అంటే అది పాపం అనే భారం ఈ లోకంలో మనుషులు జీవిస్తారు ఎంతో ప్రయాసంతో ఎంతో భారంతో మనుషులు లోకంలో జీవిస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి విశ్రాంతి లేదంట వాళ్ళ ప్రాణానికి విశ్రాంతి అనేది లేదు వాళ్ళు ఎంతగానో బాధల్లోని కష్టాలతో సమస్యలతోనే ఉన్నారు ముఖ్యంగా ఈ లోకంలో పాపంతో ఎంతో మంది లోకంలో జీవిస్తున్నారు అలాంటి జీవితం జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు మీరు ఎంతకాలం ప్రయాసంతో భారం మోసుకుంటారు నా ఇద్దరుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాడు అంటే ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు కాబట్టి మన మనం ఏం చేయాల మనం ఆయనకి సమర్పించుకోవాలా హలలియ కాబట్టి మనకి ఏ భారం మనకి ఏముంది అనేది అతిదీ మనం ఏం చేయాలంట ఆయన దగ్గర మనం ప్రార్థన చేయాల ఆయన దగ్గరకు పోయి ఆయన సందిలో కూర్చో మనం ప్రార్థన చేసినప్పుడు మనకి విశ్రాంతి దేవుడు కలుగు చేస్తాడు అలా లుయ్య కాబట్టి మనం ఎంతగా ఈ లోకంలో చూడని మనుషులు ఎంతగానో భారాన్ని భరిస్తూ ఉన్నారు భారం రకరకాల బాధలు భరిస్తూ కానీ ఇంకా అది ఎట్లా అయిందంటే మనుషులు తెలియకుండా ఎన్నో భారాలు భరిస్తున్నారు కానీ ఆ భారం భరించలేకపోతున్నారు వాళ్ళు వీకులు బద్దలైపోతున్నాయి అలాంటి స్థితిలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన వచ్చి తన కలవరిసిల్లో ఆయన తన ప్రాణాన్ని పెట్టి మన అందరి కోసము పాపపు బారాన్ని ఈ లోక విధమైన భారాన్ని తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చింది హలలుయ్య ఆయన లోకానికి వచ్చి ఆ శిలువలో మనందరి కోసం మరణించి మన పాపం నుంచి మనకు విముక్తి చేయటానికి ప్రభు మనకి ఈ లోకానికి వచ్చింది ఎస్ ప్రభు అందుకే ఆయన వచ్చిన తర్వాత ఈ మాట చెప్తున్నాడు హలలుయ్య మీరు ఎంతకాలం మీ ప్రయాసంతో మీరు భారం మోస్తరు కాబట్టి ఆ భారాన్ని నా దగ్గరకు వచ్చి దించేయండి ఆ భారా నేను మీకు విడుదల కల్పిస్తా అన్నప్పుడు అది ఎట్లా మనకు విడుదల కలుగుతుంది కాబట్టి మనం ఆయనకు లోబడి మనం జీవించాలా ప్రభు దగ్గరకు మనం రావాలా ప్రభు పిలుస్తాడు మీరు ఎంతకాలం ప్రయాసపడతారు ఎంతకాలం మీరు భారాన్ని బాధిస్తూ ఉంటారు నా ఇద్దకు మీకు విశ్రాంతిస్తా అని ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి అందుకే ఈ లోకంలో మనం చూస్తే మనం మన మన విధానంలో చూస్తే ఎంతో మంది దగ్గర మనం పోతూ ఉంటాం ఎన్నో ఎంతో మందిని మనం సలహాలు అడుగుతూ ఉంటాం ఏదో దాని నుంచి ఎట్లా విడుదల చేయాలని అనిపిస్తూ మాట్లాడుతూ ఉంటారు కానీ వాటి అన్నిటి నుంచి వాళ్ళు చెప్పే వాళ్ళు కానీ చేసేవాళ్ళు కాదు ఎందుకంటే ఆ భారము సంపూర్ణంగా దాని నుంచి విడుదల పొందాలంటే కేవలం ఏసు ద్వారానే అది సాధ్యం కాబట్టి మనం ఏం చేయాలా మన మన జీవితాల ప్రభుకు సమర్పించుకోవాలా అలా ఎందుకంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిండు మనం నశించిపోతున్నాం అనే విషయం ఎవరు తెలీదు ఎందుకంటే ఈ లోకం భారంలో పడినప్పుడు వాళ్ళు ఈ అది ఆ భారం గురించే భరిస్తూ ఎంతగానో వేదంతో ఉంటారు కాని కానీ వాళ్ళ ఆత్మలో ఎట్లా ఘోషిస్తే వాళ్ళు తెలియదు కాబట్టి అందుకోసమే దానికి దాని నుంచి ఏసు ప్రభు విడుదల కల్పించడానికి కానీ ఈ లోకానికి వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలా మనం ప్రార్థన చేయాలా హృష్టించిన దేవునికి మనం ప్రార్థన చేయాలా ఆయన ఏసు ప్రభు అందుకే ఈ లోకంలో మనం ఎంతో మనసును ఆశ్రయిస్తూ ఉంటారు వేరే చేస్తూ ఉంటారు కానీ ఇక అందుకే లోకాసు వార్తలో ఒక వాక్యం మనం చూస్తాం చూడండి ఒక వాక్యం కనీసం గారు లక్స్ వార్త పద్దెనిమిది అధ్యాయము మూడో వచ్చింది చూడండి రెండో వచ్చే చూడు రెండో నుంచి చూడు చాలలు చూడండి ఇక్కడ దేవునికి భయపడకూ మనుషులు లక్ష్య పెట్టకీ ఉన్న ఒక న్యాయాధిపతిని ఉన్న ఒక పట్టణంలో ఆ న్యాయాధిపతి దగ్గర ఉంటే ఒక విధవరాలు ఉందంట అక్కడ ఒక ఆమె పోయి నాకు న్యాయం కావాలా అనేసి ఆయన ఆమె ఏం చేస్తా అంట తరచుగా ఆయన దగ్గరకు పోయి అడుగుతా ఉంటే ఆయన అనేక పరియాలు ఆయన పోతుందంట ఆయన ఏదో ఆయన ఆయన పనిలో ఉన్నాడు ఆయన బీజీలో ఆయన ఉన్నాడు ఆయన ఒప్పక ఆయన అట్లనే పోతున్నాడు కానీ ఆమె పోతుంది తిరిగి వస్తుంది పోతుంది తిరిగి వస్తుంది అట్లా వస్తుంటే కొంతకాలం గడిచిపోయిందంట కొంతకాలం గడిచిపోయినాక తర్వాత ఆయనకు ఒక ఒక ఒక తలంపు వచ్చిందంట చూడండి ఏముంది అక్కడ మూడో వచ్చినాలో అమె తన ఎద్దకు తరుచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషుల లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్న మాటి మాటి ఆమె మాటి మాటికి వచ్చి గోజార ఆమెకి న్యాయం తీర్చునని తనలో తాను అనుకునేను అంటే ఆమె అనుకోనంట కాబట్టి చూడండి ఈ లోకంలో మనుషులు దేవునికి భయపడవాలి కదంట చూడండి మనుషులకు భయపడేవాళ్ళు కాదంట అంటే ఈ లోకంలో ఉన్నారు కాబట్టి మనుషులు కూడా ఈ లోకాన్ని ఆశ్రయిస్తుంటారు కాబట్టి ఆ ఆశ్రయించినప్పుడు వాళ్ళు న్యాయం తీర్చరు వాళ్ళు కాబట్టి ఒక ఒక దశ ఆయన ఏం చేస్తున్నా న్యాయం తీరుస్తానని చెప్పి అనుకున్నాడు కానీ ఇది ఎవరు చెప్తుండ్రు ఎస్ ప్రభు ఒక ఉపమాన రీతి చెప్తుడు అంటే కింద రాసింది అది ఎందుకు దేని ఏ విషయం చెప్తున్నాడు అక్కడ కింద తర్వాత చూడండి మరియు ప్రభు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి అంటే ఆయన చెప్పిన మాట వినమంటాడు ఎందుకంటే దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్తులు తన గుచ్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి న్యాయం త్వరగా తీర్చును ఇందు విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపించినాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు అని రాయబడింది అక్కడ హలో లుయ్యా చూడండి కాబట్టి ఆయనే మనకు న్యాయం తీర్చాలా అంటే మనం దివారాత్తులు ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలా ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినా మనుషులు ఆశ్రయించినా కదా వాళ్ళు మనకు న్యాయం తీర్చరు మన సమస్య మనకు విడుదల కల్పించారు కాబట్టి యేసు ప్రభు దగ్గర కూర్చొని మనం ఏం చేయాలి ప్రార్థన చేసి ఆయన బ్రతిమాలు అల్లలి ఆయనకి మొర ఆయన ఏర్పరచిన బిడలు మన అందరం ఎప్పుడైతే మనం ప్రభువుని మనం స్వీకరిస్తామో ఆయన ఏర్పాట్లు మనం ఉన్నవాళ్ళం కాబట్టి ఆయన ఏం చేస్తాడంట ఆయన తన మొర పెట్టుకున్న వారందరికి న్యాయం తీర్చడా ఖచ్చితంగా తీరుస్తాడు అల్లలియ ఖచ్చితంగా తీరుస్తాడు కానీ మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో మనుషులు ఆశ్రయిస్తూ ఉంటాం టైం అంతా మనం వృధా చేస్తూ ఉంటాం కానీ ఆ ఒక్కషణ నువ్వు ప్రభు శని కూర్చొని నీ హృదయాన్ని కుమ్మరించుకొని అని ప్రార్థన చేస్తే తప్పకుండా దాని నుంచి ఆయనకు విడుదల కల్పిస్తాడు మన దేవుడు హలలుయ్య కాబట్టి అప్పుడు నీకు విశ్వాసం కలుగుతూ ఉంటుంది చూడండి ప్రవ్వే నీలో విశ్వాసం ఉంటే ప్రవ్వే దగ్గరికి వస్తాడు హలలుయ్య కాబట్టి ప్రార్థన అనేది మనకు చాలా ముఖ్యమైనది కాబట్టి మనం ప్రార్థన చేయాలా ఏది సరే మనం ప్రార్థన చేయాలా అందుకే శిష్యులు అడుతురు ప్రవ్వా ఈ దయ్యం ఎందుకు వెళ్లగొ అంటే ఇలాంటి ప్రార్థన వల్ల కానీ దేని వల్ల కాదంటాడు కాబట్టి మన ప్రార్థన ఎంతో బలమైంది అలలీయ మనం ఎన్నో వాక్యాన్ని మనం పట్టి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు హలలియ కాబట్టి ఆయన విసుక మనం ప్రార్థన చేయాల మనం ప్రార్థన చేసుకునేప్పుడు మనం ఇసుకోవద్దంట ఇసుకోవద్దు ప్రార్థన చేసేటప్పుడు హలలియ కాబట్టి విసుక మనం ప్రార్థన ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాడు ఒక విధానంగా కాబట్టి మనం మన ప్రభు దగ్గర కూర్చొని మనం మొరపెట్టాలా హలలియ కాబట్టి స్వచ్ఛత ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు హలలియ అందుకే లో యహన్స్ వార్తలు అనుకుంటా యహన్స్ వార్త ఐదోద్యంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల ఒక ఆయన ఆ యొక్క కోనేటి దగ్గర ఉంటాడు కోనేటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ బంధువులు ఉండరు ఎవరు ఉండరు అలాంటప్పుడు ఆయన విశ్వాసం ఉంది ఆయనకి స్వచ్ఛత పొందాలని చూడండి ఆయన ఆయన అనుకుంటేమో ఏ గురించి తెలిసిందేమో ఆయనకి కానీ అక్కడ ఆ కోనేట్లో దిగడానికి ఎవరికి సాయం చేస్తలేరు ఆయన కానీ ముప్పై ఎనిమిది అంతగా బాధ వేదన అనుభవిస్తున్నాడు కానీ ఎవరు బంధువులు రాలేదు ఆ తోటి వాళ్ళు చేయలేదు ఏం చేయలేదు ఆయన దిగునంతలో వేరే వచ్చేసి ఆయనకంటే ముందుగా దూకుతున్నాడు కానీ అట్లా దూకటం వల్ల ముప్పై ఎనిమిది సంవత్సరాలు దాటిపోయింది దానికి అంటే ఆయన దశ చివరికి వచ్చింది అంటే ముప్పై ఎనిమిది ఆయనకి ఆశ ఉంది స్వస్థత పొందాలని అలలి కాబట్టి అందుకోసం ఆయన కనిపెట్టుకున్నాడు ఓపిడితో కనిపెట్టుకున్నాడు కాబట్టి మనం కూడా ప్రభు కోసం మనకు కనిపెట్టుకోవాలా ఆయన మీద విశ్వాసం పెట్టి ఆయనకి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మనకు దాని నుంచి మనకు విడుదల కల్పిస్తారు అప్పుడు ఆ దూత వచ్చి కదిలించినప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు చూడండి కానీ ఆయన ఏం చేసిన స్వస్థత పొందాలి ఉంది కానీ యేసు ప్రభు అక్కడికి వచ్చి స్వస్థపరచబడకూర్చున్నావా అన్నప్పుడు అవును ప్రభా నేను స్వస్థ పొందాలనుకుంటున్నాను కానీ ఎవరు కూడా నన్ను తీసుకోలేదనప్పుడు అప్పుడు యేసుప్రభు ఆయన స్వస్థపరుస్తారు అలా లూయా ఆయన స్వస్థత పొందుకొని ఇంటికి వెళ్ళిపోతాడు యేసుప్రభా అక్కడ ఎందుకు పోయిండు ముప్పై సంవత్సరాల నుంచి ఆయన అక్కడ ఉన్నాడు కాని అంత అంత అంత ముందు కూడా ఎంతో మంది ఉండొచ్చు కదా అక్కడ కానీ వాళ్ళ దగ్గరికి యేసు ఎందుకు పోలేదు ఆయన దగ్గరికి ఎందుకు పోయిండు అంటే ఆయనకు ఆశ ఉంది ఆయనకి విశ్వాసం ఉంది దేవుడు కాబట్టి విశ్వాసం మనకు లేకుంటే మనం ఆయనకు ఇష్టలుగా మనం ఉండలేం కాబట్టి విశ్వాసం మనకి ఎట్లొస్తుంది దేవుని వాక్యం తింటేనే మనకు విశ్వాసం వస్తుంది ఆ వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేయాలా ప్రభు ఈ రీతిగా ప్రభావా చెప్పినగల ప్రభావా ఈ వాక్యం ప్రకారంగా నువ్వు నాకు సాయం చే అని మనం ప్రభుత్వంలో మనం గోజారాల మనం ప్రార్థన చేసి అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు వాటి నుంచి విడుదల మన జీవితాల్లో ఎన్నో మనం చూస్తాం ప్రతి కష్టం నుంచి మనకు ప్రభు విడుదల కల్పిస్తూ ఉంటాడు హలలుయ్య కాబట్టి మనం ప్రార్థన మనం చేయాలా కాబట్టి మనం ఆయనకి సమర్పించుకోవాల భారంతో ప్రయాసంతో ఎంతకాలం మనం భరించగలం ప్రవాహిక నేను భరించలేను ప్రభా దీని నుంచి మనకు విడుదల కల్పించు అని మనం ప్రార్థించాలా మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా దాని ఆయన మనకు విడుదల కల్పిస్తాడు అలలు కాబట్టి ఆయన ఆయన వాక్యంలో ఉంది ఆయన మీ గురించి చింతిస్తుండ కాబట్టి మనం చింతించడానికి వీల్లేదు మనం ఎప్పుడైతే మన దేవుడిని తెలుసుకున్నాక మన చింత యావత్తు మనం ఆయన మీద వేయాలి వేస్తే ఖచ్చితంగా దేవుడు దాని మనకు విడుదల కల్పిస్తారు హలలుయ్య ఆయనకి తెలుసు మనకి ఏమి ఇవ్వాలా ఏ సమయంలో మనకి ఇవ్వాలా మనకి ఆయనకి తెలుసు కాబట్టి మనం ఏం చేయాల ప్రార్థన మనం చేసి ఆయన తగిన సమయంలో ఖచ్చితంగా ప్రభు మనకు విడుదల కల్పిస్తాడు కాబట్టి మనకి ఏ దేశం కూడా మనం చింతించొద్దు మన విశ్వాసంగా మనం ముందుకు సాగిపోవాలా హలలుయ్య ఈ ఈ యొక్క విధువరాలకి ఆయన ఆ అన్యస్ వాడు న్యాయం తీర్చినప్పుడు దివారాత్తు తన బిడల గురించి మొరపెడితే ఆయన దేవుడు ఆయన తీర్చడా చెప్తున్న కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎవరు ఆశ్రయించినా కాడి న్యాయం జరగదు కేవలం ఎందుకంటే ఇదంతా ఆయన కంట్రోల్లో ఉంది హలలుయ్య ఈ సృష్టి మొత్తం మనుషులంతా ఆయన కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయనకి ప్రార్థన చేస్తే దాని నుంచి ఖచ్చితంగా దేవుడు విడుదల కల్పిస్తాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలా ప్రభుకు మన జీవితాలు సమర్పించుకోవాలా హలలుయ్య ఎందుకంటే మనం రక్షణ పొందిన గాని ఏం చేయాలా ప్రతి మనం ప్రార్థన మన జీవితం మనకు ఉండాలా ఎందుకంటే కష్టాలు బాధలు మనకు వస్తా ఉంటాయి కాబట్టి మన దాంట్లో మనం పోతా ఉన్నాం చూడండి లోకంలో ఓ బైబుల్లో ఉంటుంది బహుమాన రీతిగా ఆ కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని చేర్చుకున్నప్పుడు ఆ రెక్కల కింద నుంచి పిల్లలు ఎప్పుడైతే బయటికి పోతాయో అప్పుడు ఏమైతుంది ఆ గద్దంచి తనుకోబోతుంది హలలు కావు కాబట్టి మనం ఆయన రెక్కల మనం ఉండాలా ఆయన ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం హయదుర్గంగా ఉంటాడు ఎప్పుడు ఉంటాడు మనం ఆయన మనం వేడుకున్నప్పుడు ఆయన మన హృదయములకు ఆహ్వానించినప్పుడు మన జీవితాలు ప్రభువు సమర్పించుకొని ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవించినప్పుడు అతిథి తప్పకుండా మనకు విడుదల ఇస్తారు కాబట్టి మనకి ఏం అక్కరకుందో ఆయనకు తెలుసు కాబట్టి సమస్త మనకు ఆయన అనుగరిస్తాడు కాబట్టి మనం ఏం చేయాల నీ భారం నీ చింత యావత్తు ఆయన మీద మోపాల ప్రభా నే నీ భారాన్ని భరించలేకపోతున్నా ప్రభా నాకు విడుదల కల్పించి నువ్వే నన్ను సాయం చేయ అది ప్రార్థన చేసినప్పుడు కానీ నుంచి విడుదల మనం భారం వయలేం ఆయన మోసిన మన భారాన్ని మన కష్టాలు మన రోగాలని ఆయన భరించిన సిరువులో ఇంకా మనం భరించడానికి వీల్లేదు ఈ సత్యం తెలిసిన తర్వాత కాబట్టి మనం మన జీవితాన్ని సమర్పించుకోవాలా మనం ప్రార్థన చేయాలా మన పిల్లల కోసం మన భర్త కోసం ప్రార్థన చేయాలా మనం ప్రార్థన చేస్తేనే దాని నుంచి మన వాళ్ళు బయటకు వస్తారు హలలుయ్య కాబట్టి మనం ఒకటే మనం ప్రార్థన చేయాలి ప్రభావా ఇక భారం మేము భరించలేకపోతాం ప్రభావ నుంచి మనకు విడుదల కల్పించు మాకు స్వచ్ఛత కలిగించు ప్రవ్వ అని ప్రార్థన ఆ యొక్క రక్తం ఏమైంది అని విశ్వాసంతో పోయింది ప్రభు దగ్గరికి కాబట్టి అంతమంది రోగులు అక్కడ ఉన్నారు కానీ అందరూ వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు స్వచ్ఛత పొందుకొని పోతున్నారు కానీ ఆయన ఎవరిని పరుచుకోలే గానీ ఎవరైతే సంపూర్ణంగా విశ్వాసం పెట్టి ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే నేను స్వస్థపరస్తా స్వస్థపరచానని చెప్పి ఎప్పుడైతే ఆయన ముట్టుకుందో అప్పుడు కేసు ప్రభు గ్రహిస్తాడు హలోలుయ్య చూడండి అప్పుడు శిష్యులు అడుతున్నారు నాలోండి ప్రభావం బయటకు వెళ్ళింది అన్నప్పుడు శిష్యులు అంటారు ఎంతో మంది వస్తున్నారు ప్రభావ నీ దగ్గరికి వస్తారు నేను సాగుతున్నారు కానీ ఎట్లా అంటే లేదు అని చెప్పి ఆయన అంటే నీ నీ హృదయాన్ని ప్రభు చూస్తాడు నీ నీ హృదయాన్ని ప్రభు చూస్తున్నప్పుడు నీ హృదయాన్ని ఎప్పుడైతే దగ్గర కుమ్మరించుకొని నీ బాధ అంతాని ఆయన కుమ్మరించుకుంటావో అప్పుడు ఆ వేద నుంచి ఆమె ఎంతో వైద్యుల దగ్గర పోయింది ఎన్నో డాక్టర్ల దగ్గర పోయింది ఎక్కడెక్కడ తిరిగింది ఏమేమో చేసింది కానీ ఎక్కడ పోయినా ఆమెకు స్వస్థత కలగలేదు కేవలం యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక ఎవరో చెప్పిండ్రు ఆమెకి కాబట్టి కానీ ఆమె ఎంతో విశ్వాసంతో ఆ కొన్న రోగం పోతే సావాలనుకుంటూ పోయింది కాబట్టి మనం విశ్వాసంతో మన ప్రభుత్వం మనం కుమ్మరించుకోమని ప్రార్థన చేస్తే వాటన్నిటి నుంచి ప్రభు మనకు విడుదల కల్పించి నీకు ఒక మార్గం దేవుడు చూపిస్తాడు మనం ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలా కనిపెట్టుకుని ఉన్నప్పుడు తగిన సమయంలో ప్రభు తప్పకుండా మన జీవితంలో కార్యాలు చేస్తాడు కాబట్టి మనం భయపడద్దు విశ్వాసంతోనే మనం ముందుకు సాగాల అలాంటి జీవితం ప్రభు మనకు అందరికీ అనుగ్రహించాలి ఇప్పుడు మనకి దేవుడు వాక్యం తెలిసి